ప్రేమింపబడుతుంది భార్య కూడా ఇంకా ఇర్షా ద్వేషాలకు ఉండవు తావు స్వచ్ఛమైపోతుందంత దాని గుర్తించకుండా ఉంటేనే ఇందులో పెనవేసుకుని గందరగోళం చేసుకుంటూ బతుకుతున్నా సాధన అంటే ఇది స్థితి అంటే అది కాబట్టి సత్యానికి మార్పు లేదు అసగా ఆ రూపము పోయింది కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు పొడుచుకొచ్చాయి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 ఆ సత్య స్వరూపం నేను ఆ సత్యాన్ని దర్శించగలిగితే అదే బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యమే దైవం ఇంకంతకంటే ఏం లేదు దైవానికి మార్పు లేదు అందుకనే రామకృష్ణ పరమహంస వారి జీవితంలో కాళికా మాతని చేసేవారు కదా ఈ పూ పూలతోటి ఇలా రోజు పూజ చేసేవారు ఆయన చేస్తూ ఉంటే ఆయనకు ఒకరోజు అనిపించిందట ఇదేంటిది కాళీమాత అక్కడుందా అక్కడుంటేనే అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడుంటేనే అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఖాళీ మాత అక్కడ లేదని పూలు ఇలా తీసి ఇలా పెట్టుకోవడం మొదలు పెట్టాడు ఆయన ఆయన మీద ఆయన అర్చన చేసుకోవడం మొదలుపెట్టాడు ఈ అర్చన సాగింది కొంతకాలం అంతరార్చన బాహ్య అర్చన ఆగిపోయింది అంతర అర్చన చేస్తూ చేస్తూ ఒకరోజు ఆయన ఒక స్థితికి అసలు లోపల బయట రెండేమిటి తాడా ఈ చర్మము అడ్డుగా ఉండడం వల్ల లోపల బయట అంటున్నాం గుమ్మం పెడితే లోపల బయట అంటాం గుమ్మం లేదనుకోండి గోడలు కట్టలేదు గుమ్మం లేదనుకోండి లోపల బయట అంటామా ఖాళీ ప్రదేశాన్ని లోపల బయట అంటామా ఇటుకలు పేర్చి పునాది వేసి ఇటుకలు కట్టి ప్లింతి బీమేసి అంతా నీటుగా పైకెత్తి గుమ్మం పెట్టి పైన స్లాబ్ వేసామనుకోండి ఇప్పుడు లోపల బయట అంటాం ఈ లోపల బయట అనేది కల్పన జస్ట్ గుమ్మం గుమ్మం పెట్టి గోడ గడితే లోపలైంది బయట అవుతుంది అసలు ఇవి తీసేస్తే లోపల లేదు బయట లేదు ఒకటే కాబట్టి లోపలేంటి బయటేంటి ఇదేం లేదు ఇది కూడా ఒక గుమ్మం లాంటిది అంతే ఇది కూడా ఒక కల్పన లేదు ఉండేది ఒకటే వాస్తవమైంది ఒకటి కాబట్టి లోపల బయట అనేది లేవు ఏకమై ఉంది ఏకమై ప్రకాశిస్తుంది తత్వం కాబట్టి అమ్మవారు లోపల కాదు బయట కాదు అంతర్బహిష్తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పూలు తీసుకుని మంత్ర పుష్పం ఇచ్చి పది రూపాయల చేతిలో పట్టుకొని చెప్తాం ఈ మంత్రం అంటే ఎంత జ్ఞానాన్ని మంత్ర రూపంలో తీసుకొచ్చి దాన్ని పది రూపాయలకి ఒక పుష్పానికి పరిమితం చేసి భగవంతుడికి ఇస్తున్నాం మళ్ళీ ఇది మనం అర్థం చేసుకోగలిగితే పుష్పం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు అన్ని ఒకటైపోతుందండి ఇంకా సర్వమేకమవుతుంది అందుకని ఇక్కడ సత్వ చిత్కోవేతరా సత్తయాహి చిత్ చిత్తాహ్యహం అంటే నేను అనేటువంటి నా ఉనికి సత్యం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊర్లో మనం వెళ్ళాం అడ్రస్ అడిగాం ఇవ్వండి పలానా వాళ్ళ ఇది ఇల్లు నాకు తెలియాలండి అడ్రస్ చెప్తారా చూసి చదివి పలానా వెంకట్రావు డోర్ నెంబర్ వన్ ఈ విధి ఈ ఊరు ఇదంతా చదివి ఏమండి ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి రైట్ తిరిగితే ఆ చివరి నుండి ఇల్లండి అయింది అంటారు చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి పని చేశారు పర్లేదులేండి దాని దేవుందన్నారు ఇంకొక సహాయం చేస్తారా అయ్యి చెప్పండి అన్నాడు ఈయన కూడా ఇతను ఎంత వినమ్రంగా ఉన్నాడు ఇతను కూడా వెంటనే బా చాలా మంచివాడు పాపం చెప్పండి ఏమైనా చేస్తానన్నాడు నేనెవరో నాకు తెలియట్లేదని చెప్తారా వీడికి ఎలా ఉంటుంది ఇప్పుడు అయ్య బాబోయ్ ఇది వెంకట్రావు అడ్రస్ అడిగితే చెప్పాడు బాగుంది నేనెవడో నాకు తెలియట్లేదు చెప్పండి అన్నాడు అనుకోండి వీడికి మెంటలు పడుతుంది ముందు వాడికి మంటలా వీడికి మంటలా అర్థం కాదు ఏంటండి ఇంకోసారి చెప్పండి మీరు అదేనండి నేను తప్పిపోయానండి నాకు నేను తెలియట్లేదండి నాయన దీనికైతే స్ట్రైట్ గా రైట్ తిరిగితే చివరిన నువ్వు అడిగేవు కదా అడ్రస్ పైకి వెళ్ళాలి అక్కడ ఉంటుందంట ఎవడైనా ఇంకొక దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు కానీ తన్ను తాను గుర్తించుకునే ప్రయత్నం చేయక్కలేదు తను ఉన్నాడు నేను అన్నానంటే నా ఉనికి అక్కడ వ్యక్తమైపోతుంది కదా విని నేను అంటేనే నా ఉనికి వ్యక్తమవుతుంది వెంకట్రావు అంటే ఉన్నాడా లేడా అనుమానం ఇంకొక వ్యక్తి కానీ ఇంకొక వస్తువు కానీ ఇంకొకటి కానీ తనకంటే అన్యమైందైతే ఉందా లేదా అనే అనుమానం ఏమండి క్లాస్కి వచ్చారు కదా నిన్న వెంకట్రావు వచ్చారండి ఈరోజు వచ్చారా వచ్చారండి అక్కడ కూర్చోన్నారండి నేను అంటాను ఏమండి నేను వచ్చానా అంటే ఏమన్నా మాట్లాడతామండి ఇంక వాడితో నేను అంటే నేను ఇంకొచ్చానా అని అడగక్కలేదు వచ్చానా రాలేదా నేను అనేదే నా ఉనికిని ఎస్టాబ్లిష్ చేసింది ఇంకా వెంకట్రావు వచ్చాడా రాలేదా ఈ రెండు ప్రశ్నలు అవతల వ్యక్తికే నేను అన్న తర్వాత రెండు ప్రశ్నలు లేవు నేననేదే ఉనికి అక్కడ వ్యక్తమైపోయింది కాబట్టి సత్వభాషిక చిక్వేతరా నేను అనేదే నా ఉనికిని వ్యక్తం చేస్తూ పోతుంది ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నాకు నా గురించి వేరే జ్ఞానం అక్కర్లేదు ఇంకోటి ఎవరో చెప్పక్కర్లేదు వెంకట్రావు గురించి నాకు చెప్పాలి కానీ నా గురించి నాకెవడో చెప్పక్కర్లేదు నాకు నేనే తెలియబడుతున్నాను నాకు సంబంధించిన జ్ఞానం నేను అనగానే కలిగిపోతుంది ఎవడు నా ఉనికిని మీరు కూడా ఉన్నారండి వెంకట్రావు కూడా ఉన్నారండి ఎవడు చెప్పడేలా వ్యవహారం ఉండదు సత్వభాషిక చిక్వ ఇంకో వేరే జ్ఞానం అక్కర్లేదు నాకు నన్ను తెలియచేయడానికి ఇంకో జ్ఞానం బయట నుంచి అక్కర్లేదు వెంకట్రావు అడ్రస్ చెప్పడానికి వాడు కావాలి కానీ నన్ను నాకు చెప్పడానికి ఎవడక్కర్లేదు వాడు కావాలా మీరు కూడా ఉన్నారండి చెప్పాలా అసలు ఆ ప్రశ్నే లేదు సత్తయాహి చిత్ చిత్తాహ్యహం నేను అంటేనే జ్ఞప్తి స్వరూపమే ప్రకాశిస్తున్నాను నేను నేనుగానే ప్రకాశిస్తున్నాను నేను పరప్రకాశం కాదు నాకంటే అన్యమైన దాన్ని తెలుసుకోవాలంటే నేను దేని మీదైన ఆధారపడాలి నన్ను నేను తెలుసుకునే దేని ఆధారం అక్కర్లేదు ఇక్కడ రమణ మహర్షుల వారు ఏంటంటే ఇంతవరకు సెంట్రింగ్ పెట్టారు స్లాబ్ వేశారు ఇప్పుడు ఒక్కొక్కటి లాగేస్తున్నారా నన్ను నేను తెలుసుకునే దానికి ఎవ్వరూ అక్కర్లేదు నేను నేనుగా తెలియబడుతున్నాను అందుకనే కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు తెలుసుకునే నేను దృక్కుని మిగుల నాకంటే అన్యమేమీనూ లేదు ఇదియే సకల వేదాంత సార సంగ్రహం అన్నాడా కాబట్టి నన్ను నేను నాకు నేనుగా తెలియబడతాను కానీ దానికి ఏ ఆధారం అక్కర్లేదు అందుకని ఇంతకు ముందు బాగా ఆలోచించండి శాస్త్రం కావాలి గురువు కావాలి ఎంతవరకు అర్థమయ్యేదాకా ఒక్కసారి అవగతమైతే అందుకనే శంకర్లు అంటారు నా గురు నైవ శిష్య ఇంకక్కడ గురువు లేడు శిష్యుడు లేడు ఎందుకని అన్ని ఏకమైపోయి ఉన్నాయి అక్కడ గురువు ఏ స్వరూపమైతే అనుభవంలో ఉండి శిష్యుడికి బోధపరుస్తున్నాడో శిష్యుడు కూడా ఆ స్వరూపానికి వచ్చిన తర్వాత రెండు లేవు ఇప్పుడు మనం కారులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి మనిద్దరం కారులో వెళుతున్నాం నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళుతున్నాను అనుకునే నేను విజయవాడ కారులో వెళ్లే దాంట్లోనే మీరు కూర్చున్నారనుకోండి మీరు ఎక్కడికి వస్తారు లేకపోతే ఇటు విశాఖపట్నం కాబట్టి ఏ శాస్త్ర ప్రమాణాన్నైతే నేను పొంది ఆ అనుభూతిలో మిగిలిపోయానో ఆ అనుభూతిని ఆ శాస్త్ర ప్రమాణాన్ని మీకు అందిస్తూ అందిస్తూ ఉండగా మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు శాస్త్రము పడిపోతుంది గురువు పడిపోతాడు అన్ని పడిపోతాయి అంటే ఇవన్నీ కల్పనలు మళ్లీ ఇవన్నీ పడిపోతాయి తాను తానే ప్రకాశిస్తుంటాడు అదే గురువు అదే శాస్త్రం అదే దైవం అదే జీవం అదే ప్రాణం అదే సర్వం రెండవది లేదు అక్కడ ఆ స్థితి అదే స్థితి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక భేదం లేదు అందుకని ఇక్కడ రమణ మహర్షులు వారు చాలా కాన్షియస్గా ఇరవై నాలుగో శ్లోకం చెప్తున్నారు ఏంటనంటే ఇషజీవర్ వేషధీభిద भावत वस्तु वेशम स्वात्म इटेक नेन। ने स्थित की वो सर्वमू तान चैतन्यमें प्रकाश ఆ చైతన్యంలో పదార్థము లేదు ఆ చైతన్యంలో ప్రత్యేకతలు లేవు సర్వము ఏకమే ప్రకాశిస్తుంది అది అనంతమైన చైతన్యము అఖండమైన చైతన్యము ఇప్పుడు ఇందులో ఉండే చైతన్యము పరిపూర్ణానంద చైతన్యము అందులో ఉండే చైతన్యము సుబ్బారావు చైతన్యము ఇందులో ఉండే చైతన్యము సుజాత చైతన్యము అందులో ఉండే చైతన్యము రామకృష్ణ ఇన్ని చైతన్యాలు లేవు ఉండేది ఏకం సత్ ఏకమై సత్యమై ప్రకాశించే దాంట్లో జీవుడు అనే చైతన్యము దేవుడు అనే చైతన్యము రెండు లేవు చైతన్యం మాత్రమే ఉంది అందుకనే జీవాత్మ పరమాత్మ అంటాం రెండిట్లో ఒకటే పదం ఏదో ఒకటి ఉంది ఏం చెప్పండి అక్కడ జీవ శబ్దాన్ని పరమ అనే శబ్దాన్ని పక్కకు పెడితే ఏముంటుంది ఆత్మశబ్దం ఆత్మ అంటే ఏంటి తెలుసండి ఏంటి ఆత్మ అంటే అది ఊహించుకోకండి స్వరూపమే ఆత్మ స్వరూపమే ఆత్మ ద సబ్స్టెన్స్ ఈజ్ ఆత్మ స్వరూపం స్వరూపంతో మనం చూసినప్పుడు ఇక్కడ ఏ రూపాలు లేవు అందుకనే మన మా గురువు అన్నారు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడే రండేయో రండయ్యో పండరిపురము పోదాము రేపటికో మాపటికో పటికో పోదాము పోతాము ఈ తత్వంలో చూడండి అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడున్నాడు క్లీన్ ఇంక పోవడం ఎందుకు అంటే వీడు పాండురంగని చూడడానికి వెళ్ళక్కర్లేదు పాండురంగుడు ఒకడే కానీ పండరిపురం చూడడానికి వెళ్ళాలి వీడు అదేంటండి పాండురంగని చూడ్డానికి వెళ్ళక్కర్లేదు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడే వీడికి ఏంటంటే కొంతకాలం ఈ ఊర్లో ఉండి ఉండి ఉండి బ్రేక్ తీసుకోవాలి పూర్వం రోజుల్లో ఈ టూర్లు వెళ్ళడం అయ్యేం లేవు మనకు మన వాళ్ళు తీర్థయాత్రలు దేవాలయాలు ఇవన్నీ పెట్టారు అప్పట్లో ఇప్పుడంటే ఏంటంటే బ్రేక్ తీసుకుని డేటింగ్ ఏ అమెరికాకో సింగపూరో అటు పోదామని పోతున్నారు వీళ్ళు అంటే అలా ఉండి ఉండి స్టాగ్నేషన్ బ్రేక్ చేంజ్ ఇది కూడా తీర్థయాత్రలు కూడా చేంజ్ ఇంట్లోనే ఉండి గుడ్ల గూపుల్లాగా అలా ఉండి గందరగోళం అవ్వకుండా ఒక చేంజ్ అనమాట ఒక ఆరు నెలలకు ఒకసారి తీర్థయాత్రలు చేయమన్నారు ఎందుకు ఈ ఆరు నెలలు మనిషి గదిలో పడి ఇంట్లో పడి అదే వేలాడకుండా కొంత డబ్బు పోగు చేసుకుని బట్టలవి సర్దుకుని ప్రయాణమే వెళ్తాడు పూర్వం రోజుల్లో ప్రయాణం అంటే కష్టం అంటే ఒక దేవుణ్ణి చూడ్డానికి అన్ని వదులుకుని సౌఖ్యాలు భోగాలు అన్నిటిని వదులుకుని ఆ ట్రైన్లో పడాలి టైం మనం మనం కోరుకున్న ఈరోజు నాకు ఇడ్లీ కావాలంటే వాడు ఉప్మా ఉప్మా పట్టుకొస్తాడు అదే తినాలి మధ్యాహ్నం సకాలంలో భోజనం ఉండదు వాడు రొట్లన్నీ ఇస్తాడు అది కట్టెలవి ఏవో ఇంత దాలని పోస్తాడు తింటా మనం చూడండి తినేస్తాం చూడండి మనిషికి అక్కడ ఏంటంటే ట్రైనింగ్ అనమాట ట్యూన్ చేస్తున్నారు మన వాళ్ళు కష్టం అనేది ఏది లేదండి అన్నీ ఇష్టమే ఇప్పుడు ఆకలి నకనకలు ఆడిపోతుంది ఆ కట్టెలే పడేమంటాం ఒకటి తింటాం మనం ఇప్పుడు అన్నీ చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఏ ఏంది ఇలా ఉండవు నీ బాబుసమ్మ ఏంటిలా ఉండుతున్నా నీకు బుద్ధి లేదంటా చెల్లుబాటు అవుతుంది కాబట్టి అక్కడ అవేం ఉండవు కదండి ఏది ఇస్తే దాన్ని తీసుకుంటాం ఎలా ఉంటే అలా ఉంటాం ఆ బాత్రూమ్ కూడా ఎంత ఉంటుంది ఆ తలుపు తీసుకుని మనం లోపలికి వెళ్తే నిలబడలేం మళ్ళీ తలుపేయందే అక్కడికి ఇలా తిరగలేం అలా తిరగలేం అడ్జస్ట్ అవుతున్నావు ఇరవై ముప్పై మంది వాడేస్తారు దాన్ని అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం స్నానం చేయలేం అలా కూర్చుంటాం ఒకరోజంతా అలా యాక్సెప్ట్ చేస్తాం అంటే కష్టాలు దుఃఖాలు బాధలు ఇబ్బందులు అలసటలు అన్నిటినీ భరిస్తాం ఎందుకని దైవాన్ని చూడ్డానికి అలానే మీ జీవితం ప్రయాణం కూడా కష్టాలు దుఃఖాలు సుఖాలన్నీ ఉంటాయరా పక్కకు పెట్టు దైవాన్ని పట్టుకోవాలి అది ఆ ప్రయాణమే ప్రయాణం కాదు ఇది కూడా ప్రయాణం సాగిపోతూ ఉంది కదా అందుకని మా పెట్టారు వీడికి పండరిపురం వెళ్తాడు అక్కడికి అక్కడికి ఇదే పాండ్రంగడు ఇలానే ఉంటాడు అక్కడ కూడా తేడా ఏం లేదు ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అక్కడ వెంకటేశ్వర ఏం తేడా ఉన్నాయి ఇద్దరు వెంకటేశ్వర స్వాములు ఉన్నారైతే ఎంతమంది వెంకటేశ్వర స్వాములు ఉంటారండి ఇప్పుడు ఇండియాలో ఇంచుమించు మొన్న సర్వే చేస్తే ఒక పన్నెండు లక్షల శివాలయాలు ఉన్నాయట అంటే పన్నెండు లక్షల మంది శివుళ్ళు ఉన్నారండి ఒక్కడే శివుడు ఆలయాలు వేరే కానీ దేవుడు ఒక్కడే జీవుడికి ఈ దేహాలు వేరే కానీ దేవుడు ఒక్కడే ఆలయాలు వేరైనా దేవుడు ఒక్కడే దేహాలు వేరైనా దైవం ఒక్కటే దేవుడికి ఇన్ని ఆలయాలున్నాయి జీవుడికి ఇన్ని దేహాలున్నాయి బస్ అందుకనే అందుకని ఇక్కడంటారు దేహో దేవాలయ పురోక్త జీవో దేవ సనాతన వాళ్ళు కట్టుకుంటారు ఇంకా ఇప్పుడు ఇక్కడ రామకృష్ణ మఠం కట్టారు ఇక్కడ మా సమితి అండి బస్ అంతే సంబంధం లేదు ఆడి కర్మాడు పడతారు లేకపోతే ఇంకో లేదనే పెట్టారు వాడి కర్మా అంటే ఎవడిది వాడు గదులు కట్టమని ఇంకా నాది అనుకుని ఇంకా అదే దేవుడు అనుకుంటారు ఫన్ని కాన్సెప్ట్స్ ఇవి అందుకని నేను నాకు శ్రీపీఠము లేదు నాకు ఏ లేదు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న్రోత్రజిహ్వే న్రాణ నేత్రే న్యోమ భూమి న తేజోన వాయు చిదానందరూప శివోహం శివోహం నమే మృత్యు శంఖా నమే జాతి భేద పితా నైవ మాత నంధుర్ నాత న పుత్రో న పుత్రి న శిష్యో న శిష్ట చిదానందరూప శివోహం శివోహం ఏ స్థితి అండి అది ఆ స్థితిలో నిలబడి చూడండి అక్కడ నిలబడితే ఏవి కల్పనండి గోళీలు ఆడుతారు పిల్లలు అదే ఆ పిల్లాడికి ఎవడు ఆడడానికి దొరక్కపోతే వాడు ఏడుస్తూ ఉంటే తాతగారిని పిలు తాతగారికి చెప్తుంది ఈ అమ్మమ్మ మా అమ్మ ఏవండి వాడితో ఆడండి కొద్దిసేపు ఆడండి ఆడితో బాధపడుతున్నాడు వీడు కూర్చుంటాడు ఆడుతాడు వీడిలా తాతగారిలా పెట్టుకుని ఇలాగ గురి చూస్తాడు దాన్ని కొడతాడనమాట కొట్టగానే పిల్లాడు తాతీ గిలిచాడు అమ్మమ్మ తాతీ గెలిచాడు నేను ఓడిపోయాను ఈవిడొస్తుంది అక్కడి నుంచి బుద్ధి నాతో గెలవడం చేత కాదు ఆడిపిల్లాడితో గెలుస్తాను ఈ గోళీలు గెలుస్తావు జీవితంలో నాతో ఓడిపోయావు ఇదైనా సరిగ్గా ఆడాడవచ్చు అదేంటే ఆడమన్నావు ఆడాను అలానా వాడు ఆనందంగా ఉండడం కోసం ఆడమన్నాను నువ్వు ఆడివాడిని ఇంకా బాధ పెడతావేంటి ఇప్పుడు ఓహో అలానా ఓడిపోవాలా అప్పుడు తాతగారు ఓటమిని కూడా ఆనందంగా ఓడుతుంటారు ఇప్పుడు తీసి మళ్ళీ గోలి కొడతారు పక్క కొట్టేస్తారు తాత నేను గెలిచాను అప్పుడు ఈడొస్తుంది నేను చెప్పాను కదా ఎప్పుడు ఓడిపోతాడు ఆయన నీకేం కంగారు ఆయనకి జీవితం అంటే ఓటమే ఇప్పుడు తాతగారు కూడా ఆ మనవుడు ఆనందంగా ఉంటే తాతగారు కూడా ఎంత ఆనందంగా ఉంటారు ఎందుకని వీడి ఓటమి కూడా వీడికి ఆనందం ఎందుకు తాతకి ఓటమి ఆనందం వీడు ఓడితే మనవుడు ఆనందపడుతున్నాడు వాడిని ఆనందంగా ఉంచడం వీడికి ఆనందం కాబట్టి వీడి ఏమైపోయినా వాడు ఆనందంగా ఉండడమే వీడికి ఆనందం ఏ సమశత్రు చిత్రే చనావమానయో శితోష్ణ సుఖ దుఃఖేశు సమసంగ వివర్జిత తుల్య నిందస్తుతిర్మౌని సంతుష్టోయేనకేన చి నన్నెవడో వచ్చి తిట్టాడనుకోండి అలా చూస్తూ ఉన్నాననుకోండి నన్ను తిట్టడంలో వాడి కసంత బయటకు వచ్చేస్తుంది అనుకోండి ఒక పావు గంట లెట్ హిమ్ ఎంజాయ్ నన్ను ఎవడో వెనకాల నుంచి నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారనుకోండి దానివల్ల వాడికి ఆనందం కలిగింది ఎందుకని నన్ను కనుక పడేస్తే వాడు నిలబడగలడనుకోండి వాడు నిలబడిన ఉంది అదే ఆనందం నేను పడిపోవడంలో నాకు దుఃఖం లేదు వాడు నిలబడ్డంలో నాకు ఆనందం ఇవ్ ఈజ్ హ్యాపీ పుటింగ్ మీ డౌన్ లెట్ ఇమ్ బీ హ్యాపీ లెట్ ఇమ్ ఎంజాయ్ బికాస్ నేను పడిపోయినా నేను నిలబడ్డా నాకు ఈ రెండుతో సంబంధం లేదు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఏం లేదండి ఇంకక్కడ మీకు సత్యం అనిపించట్లేదు ఎంత స్థితి అది మీకు కష్టం కాదది మీ స్వరూపం అది మీరు దాన్ని వదులుకొని వేరేలా బ్రతుకుతున్నాం మనం అది కష్టం నేను నాలా బ్రతకడం సులభం నేను నాలా బ్రతకడం మానేసి నా స్వరూపాన్ని విడిచిపెట్టి అరూపాలతో కురూపాలతో విరూపాలతో బ్రతుకుతున్నాం ఏంటండి ఇది అందుకనే ఇక్కడ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ ఈ దేహమే ఆలయం దేవుడికి ఇన్ని ఆలయాలున్నా ఒక్కడే దేవుడు జీవుడికి ఇన్ని దేహాలున్నా ఒక్కడే జీవుడు గుర్తుపెట్టుకోండి ఇన్ని ఆలయాలు ఉన్నాయని ఇంతమంది దేవుళ్ళు లేరు ఇన్ని దేహాలు దేహాలున్నాయని ఇంతమంది జీవులు లేరు సత్యం ఇక్కడ ఒక వాదం పోతుంది ఏం తెలుసండి ఏం వాదం పోతుంది తెలుసండి అక్కయ్య ఆత్మ అన్నయ్య ఆత్మ తమ్ముడు ఆత్మ నాన్న ఆత్మ పిన్ని ఆత్మ ఇన్ని ఆత్మలు లేవండి పిన్ని ఉంటే ఉండొచ్చు పిన్ని ఆత్మ ఒకటి అక్క ఆత్మ ఒకటి ఇన్ని ఆత్మలు లేవండి ఈ ఆత్మలన్నీ అన్నీ పైకి వెళ్తాయి అక్కడ దేవుడు కూర్చుని ఉంటాడు ఇవన్నీ ఏం చేస్తాయి అక్కడ ట్యూషన్ నడుపుతాడని ఉన్నా ప్రైవేట్ క్లాస్ ఏమైనా పెడతాడు అక్కడ ఏం చేస్తాడు చెప్ప నాకు అనిపిస్తుంది అమీభా మనమందరం అమీబాల లాగా వెళ్ళి వాడి కడుపులోకి వెళ్తాం వాడికి అక్కడి నుంచి గొడగొడలు లేనిపోయిన గందరగోళం వాడు ఫ్లాజీ లేదో వేసుకోవాలి ఫ్లష్ అవుట్ చేయాలి మళ్ళీ మనల్ని ఏంటండి ఇది ఈ ఆత్మలన్నీ పరిశుద్ధమైపోయి పైకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇప్పుడు అపవిత్రమని ఎవరన్నారు ఇప్పుడు అపవిత్రమని ఎవరన్నారు పరిశుద్ధం ఎందుకు అవ్వాలి పరిశుద్ధం అవ్వడం కాదు నేను పవిత్రం అనేటువంటి నీ నిత్యశుద్ధున్ని శాస్త్రం నాకు అపవిత్రత లేదు నీ నిత్యశుద్ధమైన స్వరూపం అపవిత్రత అనేది ఆలోచన గుర్తుపెట్టుకోండి అపవిత్రత అనేది ఆలోచన జస్ట్ ఆలోచన మాత్రమే నేను నిత్య శుద్ధమే ప్రకాశించే స్వరూపమే కాబట్టి ఆ స్వరూపం దగ్గర దేవుడు జీవుడనేటువంటి భేదాలు లేవు వేషహానత స్వాత్మదర్శనం ఇప్పుడు చూడండి ఒక భర్తగా నా పాత్ర పోషించాననుకోండి భార్యతో మాట్లాడాను గుర్తుపెట్టుకోండి నేను భర్తగా భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా స్వరూప స్థితిలో నేనుండి నా నేను అని ఆ తలంపు భర్త అని పెనవేసుకున్నప్పుడు భర్తగా అక్కడ వ్యవహరిస్తుంది ఎంజాయ్ చేయండి ఇప్పుడు మీరు భర్త అవ్వకూడదు మీరు మీరే మీలో భర్త అనే ఒక పాత్ర బస్ ఆ నేనని మూల తలంపు వల్ల కలిగింది నేను నేనే నాలో భార్య అనే ఒక పాత్ర ఇప్పుడు మీరు పాత్రకు విలక్షణంగా ఉండి పాత్రను మీరు ఎంజాయ్ చేస్తూ ఆ పాత్రతో కనుక్కున్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది అలాగనే మీరు కూడా నిజంగా చెప్తున్నాను ఒక మంచి గృహస్థగా ఈ అనుభూతి పొందండి నాకైతే ఈ గొడవలు లేవు ఈ చూడ్డానికి మీరు ఎన్నైనా చూడొచ్చు ఎన్ని పాత్రలు ఎన్ని మీరు పూట పూటకో వేషం గడి గడికి ఒక నాకేం కుదరవు నా బట్టలు మారవు నేను మారలేను ఒకటే రంగు మీరు ఇరవై ఏళ్ళ తర్వాత చూసినా ఇదే రంగు ఇదే రూపం ఇంకా పాత్రలు లేవు మీరు చూడండి అక్కడ హాయిగా మీరు మీరుగా ఉండి భార్య అనే పాత్ర మీరు పోషించేటప్పుడు ఆ భార్య పాత్రలో మనం ఎంత న్యాయం చేయగలమో అంత న్యాయం చేయగలగాలి ఆ న్యాయం చేసేటప్పుడు కూడా ఫుల్ స్క్రిప్ట్ నా భర్తకి నా భర్త ఏది నా భర్త బాగుండాలి నా భర్త ఉండాలి అన్ని ఆలోచించుకుని పరిగణలోకి తీసుకుని వాడి ఇష్టాయిష్టాలు అన్నిటినీ గుర్తించి ఆ భార్య పాత్రను ఎక్కడ ఎలా పోషించాలంటే మీరు అందులోకి దూరిపోయి పోషించేయకూడదు దూరిపోయామా మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ ఏడుస్తూ ఉంటాం ఎన్ని రకరకాలు దాన్ని ఇంపార్షియల్ గా ప్లే చేసి ఆ భర్త అయిపోయిన తర్వాత కొడుకు వచ్చాడనుకో మళ్ళీ తల్లి పాత్ర ఇలా ఇన్ని పాత్రలు మీరు ఇంపార్షియల్గా ఒక్కరోజు పోషించండి ఒక్కరోజు ప్రయత్నం చేయండి ఒక భార్యగా మీరు మీ పాత్రను గుర్తించి మీరు మీరుగా ఉండి భార్య అనే పాత్రను చక్కగా ఎక్కడ మీ ఎరుక దెబ్బ తినకుండా మీ ఉనికి దెబ్బ తినకుండా మీ ఉనికి మీద ఆ పాత్ర రంగులు పడకూడదు మీకు అర్థమైందండి మన స్వరూపం మీద మన ఉనికి మీద మనం పోషించే పాత్రల యొక్క గుణాలు రంగులు అంటకూడదు ఐ షుడ్ నాట్ బి టైంటెడ్ నేను నా పవిత్రత నా స్వచ్ఛత నా ఎరుక నా ఉనికి అలానే ఉంటుంది బట్ ఆ పాత్రను పోషిస్తాను ఆ పాత్రను పక్కకు పెడతాను మళ్ళీ ఇంకో పాత్ర ఇలా ఒక్కరోజు మీరు చూడండి మీకు ఎలా ఉంటుందో తెలిసింది అక్కడ భర్త కనపడడు దైవమే కొడుకు కనపడడు దైవమే అత్తగారు కనపడదు దైవమే మామగారు కనపడడు దయవం మీరు ఏది చూసినా అన్ని చేతనత్వాలు అంతా చైతన్యం చైతన్యం చైతన్యం ఈ పాత్రలన్నీ ఎలా ఉంటాయంటే మనం విప్పిపెట్టినటువంటి ఆ బుట్టలో విప్పిపెట్టే బట్టల్లాగా ఉంటాయి మన బీరువాలో పేర్చుకున్న బట్టల్లా ఉంటాయి ఎర్రచీర కట్టుకుంటామా అప్పుడు ఏమంటారు ఏమండి ఆవిని పిల్లవండి ఎవరండి అక్కడ చాలా మంది ఆ ఎర్రచీర ఆవిని పిలవండి ఎర్ర ఎర్రచీర కట్టుకున్న ఆవిని పిలవండి అంటాం ఆవిడ ఎర్రచీర కట్టుకుంది కాబట్టి ఎర్రచీర ఆవిని పిలవండి అలాగని నేను భార్య పాత్రను పోషిస్తున్నాను కాబట్టి మా భార్యని పిలువు అంటాడు వాడు ఆ భార్య చీర ఆవిడ కట్టుకుంది కాబట్టి నా భార్యని పిలువు అంటాడు కొడుకే ఉంటాడు మా అమ్మని పిలువు మా అమ్మని పిలువ అంటే అమ్మ అనే ఒక చీర కట్టుకుంది పిలువు మా నాన్నని పిలువ అంటాడు అని ఒక వస్త్రం కప్పుకున్నాడు పిలవమని చూడండి ఇది వాస్తవమా కాదా బస్